సజీవ స్వరాలు ధారావాహిక కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ పుట్టపర్తి నారాయణాచార్యులు శ్రీశ్రీ కాటూరి వెంకటేశ్వరరావు ధోరణి వంటి ప్రముఖుల కవిత గానాలతో కూర్చున్న కార్యక్రమం విందావాహిక రాచన సాహిత్యానికి సముపార్చించి పెట్టిన సత్కవిశ్వ సత్యనారాయణ గారు పద్యం గేయం కథ నవల వ్యాసం నాటకం ఇలాంటి ఎన్నో రకాల ప్రక్రియల్లో అందివేషణ చెయ్యిగా నిలిచి తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న శ్రీ విశ్వనాథ వారితో శ్రీ కేశవ పంతులు నరసింహ శాస్త్రి శ్రీ వేలూరి సహజానంద గారు నెరపిన కవితా గోష్ఠి నుంచి కొన్ని భాగాలు మీరు వెంకట శాస్త్రి గారి దగ్గర చూపుతున్నారు గురుభక్తి అండి లేక ఆత్మవిశ్వాసం చేత ఒక పద్యం చెప్పారు నా వంటి శిష్యుడు నేను ఆయన శిష్యుడిని అయ్యా శిష్యుడు అంటే ఏమి శిష్యుడు ఆయన మొహం చూస్తే కవిత్వం వచ్చింది అని అనుకుంటున్నాడు నేను అంటే శిష్యుడు ఆ పద్యం జ్ఞాపకం ఆ పద్యాన్ని నాకు జ్ఞాపకం లేకపోతే అలా నన్న ఇయ్యకు లేదు తిక్క నక్కు లేదా భోగము ఆ భోగం ఇంకేమి భోగం అలా నన్న ఇయ్యకు లేదు తిక్క నక్కు లేదా ఆ భోగము అస్మాకృష్ణుడు అలాస్వాదుర సావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీ మయమూర్తి నా వంటి సాక్షాత్ సరస్వతి నాన్న శిష్యుడున్నాడా చిక్కన శిష్యుడున్నాడా ఇది భోగం ఇలాంటి శిష్యుడు అలా నన్న ఇయ్యకు లేదు అంటే అది ఎందుకంటే మాట అక్కడ ఆ భోగం అన్న మాట షోక్ లేదు అసలు అర్థం అక్కడ ఉంది అదనన్న ఇయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము అస్మా ఋషుండు అల భుస్వాదు రసావతారషణాహంకార సంభాధోహ బ్రాహ్మీ మయి మూర్తి శిష్యుడనాడన్నట్టు ఆ వ్యోమ పేషల చాంద్రీ మృదుకి ఇక్కడ ఆవ్యోమ అంటే ఆంగ్ ఆడి ఒక ఆయన అంటే డట్ అని అర్థం చెప్పాడు చల్ల పిలవముకున్నట్లు ఆవ్యోమా అంటే అభివృద్ధి అని అర్థం అన్నమాట అంటే మొత్తం ప్రపంచంలో అన్నమాట ఆవ్యో మదలండి వ్యోమాంతం అని విశ్వంలో విశ్వనాథ మధ్యాకర్ అనే పుస్తకం ఉంది నాకు కొడుకు పదహారు ఏళ్ళు పద్నాలుగేళ్లు వచ్చి చచ్చిపోయినాడు వాణ్ణి గురించిన దుఃఖంలో రాశా నా మధ్యాకర్ దానికి సెంట్రల్ అకాడమీ వాళ్ళు ప్రైజ్ ఇచ్చారు ఫైవ్ థౌసండ్ అందులో ఈ వేములవాడే వేమలవాడ కూడా అందులో ఉంది వేమలవాడు నేను కరీంనగర్ లో ప్రిన్సిపాల్ గా ఉన్న గనక వేములవాడ దగ్గర గనక ఆ స్వామి కూడా అవి పది శాత కాదు పది వదులు పది వందలు వెయ్యి పద్యాలు అవి కిన్నెరసాని పాటలు రాయటానికి కారణం ఏమిటి దానికి ఆ రోజుల్లో దానికి కారణం ఏంటే మా నాయకు మాకు పెద్ద ఆస్తి మాది ఒక ఎనభై ఎకరాలు సుక్షేత్రమైన మాగాని మాది మా నాయని దాన ధర్మాలకి వాటికి రామార్పణం చేశాడు దాన్ని కైలాసాను ఈ ప్రాంతాల్లో ఎక్కడో ఒక స్థలం సంపాదించాడు కొన్ని ఎకరాలు ఈయన వెళ్ళే పుట్టిదారి ఫోర్ వన్స్ అక్కడ ఉంటూ ఉండేవాడు ఏమైనాడో మాకు తెలీదు ఆయన వస్తే ఏమి నాన్నగారు ఏమిటి నాకు అంత కాలేదంటే అక్కడ బలంగా ఉన్నాను సరే నేను వచ్చి చూస్తాను ప్రధాన పెంట్ పెండి చదువుతున్నా ఆయనతో వచ్చాను వస్తే ఈ దారిలో ఉందండి మహాప్రభు ఈ పేరు విన్నాను అదే మరి ఇంత సొగసైన పేరుంది ఏమిటే విన్నాను అడవిలో తీసుకుని వెళుతున్నాం నన్ను అక్కడ వాళ్ళు ఆగనే వాళ్ళు ఆ పుల్లు వస్తాయి పుల్లు వస్తాయి చావంటరా మొదటి గంట అంటే నేనేశానంటే ఏదో వ్యాజం ఒక మెష పెట్టి అక్కడ అరగంట ఆగా దాన్ని చూడటానికి చూడటానికి అంత ఏదో కొంచెంసేపు చూశాను అక్కడ నుంచి దీని మీద రాదాం అనిపించింది అప్పుడు కొంచెం గురదాడప్ప రావు పంతులు గారి ఒక ముద్ర ఉండేది నా మీద కొన్నాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ ముద్ర ఉండేది చిన్నప్పుడు అవును ఆ ముద్రతో ఇటు రాద్దామని పైగా అవన్నీ చిన్నప్పుడు నేను సంగీతం బాగా పాడేవాడిని కొంచెం మీ నోటి నుంచి కిన్నెరసాని పాట జ్ఞాపకం ఉన్న లైన్స్ గాలికిల్లలే పోయి ఊరెను మొగిలు కిన్నెలే పోగి చెప్పను తగని కూరిక తనలో గడలి రాదు సొగస్సు కిన్నెరసాని పించి ఉర్రటలుగెను మెడెక్కి గంగతనగిల్లా ఇవన్నీ కూడా దేశీయములైన సంగతులు ఇవన్నీ చమత్కారంగా చేస్తే మన సైంటిఫిక్ మ్యూజిక్ కింద అందులో ఉన్న ఒక చిన్న సంగతి ఇందులోకి వచ్చి ఇది అలాగే అనిపిస్తుంది ఇది చాలా కష్టం తెలుసుకోవడం ఇది ఆంధ్ర సాహిత్యంలోనే అపూర్వ ప్రబంధం సౌందరనందం పింగళవారితో కలిసి ఈ ప్రబంధరత్నాన్ని ప్రకాశింపచేసిన కవి శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు అవధాన రణభీరితో ఆంధ్రదేశాన్ని మార్మురగించిన తిరుపతి కవులలో ఒకరైన శ్రీ చల్లపిల్ల వెంకటశాస్త్రి గారు వీరి గురుదేవులు శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు తమ గురుదేవుల సాహితీ జీవనం గురించి ఆకాశవాణిలో ఒకప్పుడు ఇలా వివరించారు శాస్త్రి పద్యం చెప్పిన ప్రసంగం అందులో ప్రధాన వస్తువు వక్రోక్తి చమత్కృతి హాస్యమును వారి ప్రసంగాలలో దొరలే ఈ చమత్కారోక్తులనే పద్యాల్లో నిబంధించేవారు పద్యశైలి ప్రసంగ సన్నిహితంగా ఉండాలని వరిడ్స్ చెప్పిన మాట శాస్త్రి గారి కవిత్వ ఇష్ట సరిపోతుంది మామూలు మాటల్లోనే బోలుడు వ్యంజన్ చమత్కారం ఇమిడ్చి వారు ఆశ్రమంగా వాటిని పద్యాల్లో వారు వాడే లోకోక్తులు ఇన్ని అన్ని కాదు అవి పద్యాల్లో ఇష్ట అందుకనే వారు కవిత్వంలో ధారాశుద్ధికి ఉక్కిలి ప్రేమించేవారు ఇది విషయాంతరం అలా ఉంచండి సభారంగము అంటే శాస్త్రి గారికి ప్రధానంగా సాహిత్య సభారంగమే అనుకోవాలి అవి ముఖ్యంగా రాజసభలు ఎడపాదడపా అవధాన సభలోను మొలకు నీరు కావి మెడలో రుద్రాక్ష పేరుతో ముక్కు చేతిలో అంగవస్త్రంతో కాళ్లను పాపోసులతో చేతికర్రల ఊతతో శాస్త్రి గారు సభారంగానికి ఎక్కేసరికి సభలో జనానికి ఒక్కసారి ఊపిరి వచ్చినట్లయి చప్పట్ల వర్షం కురిసేది ఈ లోపల శాస్త్రి గారు రెండు నుంచి పొడుముకాయ తీసి నెమ్మదిగా చేతిలో నర్స్యం విదుల్చుకుని ఆ నస్యం పట్టు ముక్కులకు ఎక్కించకుండానే గమ్మున ఏదో పద్యం ఎత్తుకునేవారు ఆ పద్యంతో కట్టుకట్టినట్లయి సభయావత్తు నిస్తరంగా సముద్రం అయ్యేది అప్పుడు పొడుం పట్టు ముక్కులకు ఎక్కించి ముక్కు తుడుచుకుంటూ మాకందరికీ ఆనాటికానాడు పన్నుల బాధ పెరిగిపోతూ ఉంటే నాగభూషణం గారికి పన్నే అంటూ ఎదురుగుండా ఉన్న వారిపై ఓ విసురు విసురుతూ ప్రస్తుతానికి సంబంధం లేనట్టుగా ఏదో పెట్టకథ పిళ్లారి గీతమో ఎత్తుకునేవారు అందులో చల్లగా విషయ పరామర్శలోకి అనేక ఉపమానాలతో సామెతలతో అటో పారెడు ఇటో పారెడు విసురుతూ ఎదుటివారి మనస్సును నవ్వకుండా హాస్యోక్తులతో పొనిగి పెట్టుతూ సూటి మాటలతో కాకుండా వక్రోక్తులతో వెలారుస్తూ అది హరికథో పురాణ కాలక్షేపమో ఉపన్యాసమో సభ్యులకు పోకను కూర్చి గమనమే లేకుండా మధ్య మధ్య పద్యాలతో పాటలతో శుద్ధులతో శ్లోకాలతో హాస్యరంగా ఊగిస్తూ మాట్లాడుకుంటూ పోయేవారు శాస్త్రిగారు సరస్వతి పుత్రులుగా లబ్ధ ప్రతిష్ఠులై విభిన్న భాషా సారస్వతాలలో అపార ప్రజ్ఞాపాఠ వాళ్ళని ప్రదర్శించి సాహితీ జగద్వేదికపై శివతాండవం ఆడిన శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి హృదయానుభూతిని వారి సజీవ స్వరంలోనే ఇప్పుడు మనం విందాం నాకు మొదటించి జీవితంలోనే శివభక్తి బిష్ణుభక్తి రెండును కూడా పెనవేసుకొని నడుస్తూ వచ్చినాయి దానికి కారణం ఏమంటే నా పైన ఈ ఉత్తర హిందుస్థాన్ భక్తుల యొక్క ప్రభావం మహారాష్ట్ర భక్తుల యొక్క ప్రభావం ఈ రెండు చాలా ఎక్కువగా ఉన్నాయి తులసి రామాయణం నాకు ప్రాణం వంటిది నన్నుండా రామభక్తి ఎంతగా ప్రతిపాదింపబడుతుందో అంతగా శివభక్తి కూడా ప్రతిపాదింపబడుతుంది ఇది నా మూలతత్వంలో ఉండేటటువంటి గుణం నేను ఎక్కువగా రచించిన భక్తి కావ్యాలే అందువల్ల మొదటి నుంచి నాకు ఆ చిన్ననాటి నుంచి ఆ గుణం నాలో మిళితమైపోయి కనుగరే భాగవతమైన తులసీదాస్ లైఫ్ని కూర్చున్నటువంటి సాక్షాత్కారమైన జనప్రియ రామాయణమైనా శ్రీనివాస ప్రబంధమైన ఇవన్నీ కూడా భక్తి కావ్యాలే ఎక్కువగా ప్రీతికరం లేనటువంటివి సరే మరికొన్ని ప్రేరణలు అవి తాత్కాలికంగా ఆస్తు ఉంటాం దాండను ప్రజలు మెచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు నా కావ్యాల్లో వాళ్ళు ఎక్కువగా మెచ్చుకునేటి జనాలు మెగదు సొమ్మోటి రెండవది విపరీతంగా హర్షించేది ఈ కావ్యం గుడబ కంట కటి కణిపులుర ర కడుబెట పదవపై కడికన ముబుల గ్రేల తిమితి మిదని సది గడిక బమలు తరుగు అమతతం రమ్మ హాహాకార ములురేక ఆహడనమ్మ గురు కడిగి మూడవ సంత కటినిపులురాల బదుపేటి పదవపై కడికనవులు కటిక కటిక సరి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ధైర్యంగా ప్రకటించి సాహిత్యం సమాజానికి దర్పణమై నిలవాలి అన్న చేయంతో కలంపట్టిన పట్టిన కవివరేణ్యులు శ్రీ దాశరథి గారు వారితో శ్రీ వేలూరి సహజానంద గారి ఇష్టాగోష్ఠి ఇప్పుడు విందాం మొదటి కూడా నాకు గజదంత గోపురంలో అనగా ఊహాసౌధములో కూర్చుని రచన చేయటం అనేటువంటి అభిప్రాయంతో ఎప్పుడూ నాకు ఏకీభావం లేదు కవి అయినవాడు సాహిత్యకుడైనవాడు కళాకారుడైన వాడు ఊహాసౌధము నుంచి క్రిందికి దిగి ప్రజలకు సన్నిహితంగా వెళ్ళి దేశ పరిస్థితులను ప్రజల పరిస్థితులను అవగాహన జాతి జాతీయోద్యమంతో సన్నిహిత సంబంధం కలిగి ఉండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రజల ఉద్యమాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండి రచన చేయటమే సజీవమైన రచనగా రాణిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం కలవాణ్ణి నాతో ఏకీ ఎంతమంది ఏకీభవిస్తారో చెప్పలేను గానీ ఒక దృఢ విశ్వాసంతో నేను నా చిన్నతనం నుంచి సాగిపోతున్నాను నేను మొదటి నుంచి అనుకుంటున్నది ఏమిటంటే కవి కాదు రచయితే కాదు కళాకారుడు నటుడు చిత్రలేఖకుడు గాయకుడు వీరంతా కూడా ప్రజాప్రవాహంలో పయనించవలసిన వారు ప్రతి తరంగం ఒక వ్యక్తి స్వాతంత్ర్యం పొందినటువంటి పౌరుడు కనుక దేశ సమస్యలు ప్రజా సమస్యలు మర్చిపోకుండా కళాకారులు పురోగమించాలి అనే అభిప్రాయం కలవాండి కనుక ఈనాడు మేము మహాకవి గురజాడను ప్రజలకవి కవి అంటున్నామంటే దానికి కారణం ఆయన ప్రజల్ని దేశాన్ని మర్చిపోలేదు ఈనాడు వారిని అనుసరించే మన రచయితలు ప్రజలను ప్రజా సమస్యలను మర్చిపోకుండా రచనలు సాగిస్తున్నారు ఇది ఆరోగ్యవంతమైన వాతావరణంగానే నేను మా ఎందుకంటే పలాయన అనేది పలాయ నుంచి తగించింది ఒకనాడు పలాయనవాదం ఉండేది లోకంతో మనకేం పని అన్నట్టుగా అభిప్రాయం గలవారు ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఒక విధంగా మనం ప్రజల సమస్యలు తీసుకుని వ్రాయవలే ప్రజలకు దగ్గరిగా వెళ్లవలే ప్రజలను అర్థం చేసుకోవాలి రచయితలు కళాకారులు వస్తున్నారు బహుశా సాహిత్యంలో ఈనాడున్నంత సామాజిక స్పృహ పూర్వంలో ఇప్పుడు లేదే మీతో నేనే భవిస్తున్నా ఈనాడు సాహిత్యంలో సామాజిక స్పృహ కనిపిస్తున్నది అదే ఆరోగ్యవంతమైన విషయంగా నేను భావిస్తున్నాను ఈ సామాజిక స్పృహ ఉన్నప్పుడే సాహిత్యం ప్రజలకు దగ్గరగా వెళ్లగలదు అనేటువంటి దృఢ విశ్వాసం నాకున్నది సమన్వయం అవసరం అనే నేను భావిస్తున్నాను ఏదైనానేమి క్రొత్తది రాదలచిన ఎప్పుడు గుండెలను పూదండలుగా దొడిగి సమర్పించుట కాదే సహృదయులైన వారి అనే ఒక పద్యం ఉంది ఆ విధంగా మనం నూతన ప్రక్రియలను ఆహ్వానించవలసిందే సమన్వయాన్ని సంప్రదాయ శృంఖల నుంచి విముక్తం చేసి సరికొత్త దారులు వెంట సవారీ చేయించిన మహాకవి శ్రీశ్రీ శ్రమైక జీవన సౌందర్యానికి తమ కవితలతో పట్టం కట్టిన ఈ మహాకవితో శ్రీ అనిశెట్టి సుబ్బారావు గారు జరిపిన సాహితీ చర్చిలోని కొన్ని ముఖ్యాంశాలు మీరు విశాఖపట్నంలో విద్యార్థిగా ఉన్నప్పుడు మీ మొదటి కావ్యం ప్రభు మొదలు ఈనాడు చెప్పబడే సీసీ కవితా విధానాన్ని సృష్టించడానికి ఏ ఏ ప్రభావాలు పంచేసాయో నీకు తెలుసరే అనుకుంటాను ప్రభావ పద్యాలకు పూర్వమే నా కవితా వ్యాసంగం వచన కవిత్వం ప్రారంభమైంది అది పంతొమ్మిది అనగా నా పన్నెండో ఏడు అనుకుంటాను చందశాస్త్రం అంటే తెలియని ఆ రోజుల్లో కవిత్వం రాయాలనే బాధ నా చేత గణయతిప్రాసలు లేని కందపద్యాలు రాయించింది కందం రాసిన వారే కదా తర్వాత సులక్షణ సారం ద్వారా అపకవీయం ద్వారా ఛందసుకు కూడా ఒక శాస్త్రం ఉంది అని తెలిసింది ఇది కేవలం ఛాందసమే కాదని ప్రయోగాత్మకం కూడా అని తెలుసుకోవడానికి నాకు కనీసం పదేళ్లు పట్టింది సైన్స్కి ప్రయోగమే ప్రాణం అని ఎవరైనా ఒప్పుకుంటారు అలాగే కవిత్వానికి కవిత్వమే అన్నమాట ఏమిటి కళలన్నింటికి కూడా ప్రయోగమే ప్రాణం ప్రభవ నుంచి మహాప్రస్థానం దాకా అక్కడి నుంచి ఖర్గ సృష్టి ద్వారా ఈనాటి దాకా కొత్త కొత్త కవితా ప్రక్రియలను అన్వేషించడమే ఈనాటి శ్రీశ్రీ కవితా విధానం అని మీరు అంటున్నారే దానికి ప్రాతిపదికం సరే ఆ తొలి రోజుల్లో మీ కవితా వ్యాసంగాన్ని సాహిత్యలోకం అంటే ఆనాటి పండితులు కవులు ఎలా స్వీకరించారు తిట్లతోనూ దీవెనలతోనూ తిట్టిన వాళ్ళ పేర్లు మనం మరిచిపోవడం మంచిది దీవించిన వాళ్ళలో మండపా పార్వతీశ్వర శాస్త్రి గారు పంచాక్ నాగనే శాస్త్రి గారు ముఖ్యులు వీరిద్దరూ ఇప్పుడు తీర్థశేషులు ఇంచుమించు నాతో సమవయస్కులు ఇప్పుడు కీర్తిశేషులు అయిన జనార్దన్ రావు జలసూత్రం రుక్మినా శాస్త్రి ఎప్పుడు నన్ను వెనకేసుకు వచ్చిన వాళ్లే జరుగు శాస్త్రి తను తాను శ్రీశ్రీ తాలూకా అనధికార పబ్లిసిటీ ఆఫీసర్ అని బండికి నాలుగు చక్రాలు ఉన్నట్టు పద్యానికి నాలుగు పాదాలుంటాయి ప్రభువు గారి రథానికి పద్దెనిమిది అంగాలు ఉన్నట్టు ప్రబంధంలో అష్టాదశ వర్ణనలుంటాయి ఇదే పరిణామక్రమం మీరు నా కవిత్వంలో కూడా చూడవచ్చు ప్రభో పద్యాల్లోని చందో బందోబస్తులు మహాప్రస్థానం నాటికి జానపద మాత్రాఛందస్సులు వచన గీతాలు అయిపోయాయి గ్రాంధిక భాష వాడుక భాషకు చోటిచ్చి తప్పుకుంది ఈ మహత్తర విప్లవానికి నాయకులు గిడుగు గురగాడులు వీరు కూడా నాకు గురుతుంది ఇదే శిశ్రీ గారి తర్వాత ఆ ధోరణి ముందుకు తీసుకువెళ్ళడంలో ఎన్నదగిన కవులు ఎవరు రాలేదని కొందరంటారు మీ అభిప్రాయం ఏమిటి మీకు కూడా పిచ్చి పెట్టింది రంశిట్ గారు కొందరంటారు అంటున్నాను అయితే నేను మహా వటవృక్షాన్నని దాని కింద మరే మొక్కలు మొలవని మీరే ఒకసారి అన్నారు అనుకుంటాను ఆ పక్కనే ఆ మరో మరీ చెట్టు ఉండవచ్చు కదా ఇవాళ కాకపోతే రేపైనా ఉండవచ్చు కదా అని శెట్టి గారు నా మాట నమ్మండి కవిత్వం ఏ ఒక్క కవిత్వనో ఆగిపోదు జీవులు మరణించవచ్చు జీవితం అమర ప్రవాహం కవిత్వ చరిత్రలో ఒక యుగాన్ని స్థాపించిన గౌరవం మీకు దక్కింది అందుకు ఆంధ్ర సాహిత్య జగత్తు మీకు ఎంతో రుణపడి ఉన్నది ఈనాడు దేశంలోని కాళ్ళందరూ వారు ఏం వ్రాసినా ఏ సంఘాలలో ఉన్నా మీకు అర్థలే సమానత్వం స్వాతంత్ర్యం సహోదరత్వం ఇవే ఇప్పటికి ఎప్పటికీ మన నినాదాలు నేను సైతం ప్రపంచాగ్నికి సమిత నొక్కటి ఆహుతిచ్చాను घोष को वे गुंतु विचि मोशा మండి ప్పుడు సజీవ స్వరాలు ధారా వహికలో భాగంగా విశ్వనాథ పుట్టపర్తి నారాయణాచార్యులు శ్రీశ్రీ కాటూరు వెంకటేశ్వరరావు దాశరథి ప్రముఖుల కవితాగానులతో కూర్చున్న కార్యక్రమాన్ని విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ